السلام عليكم ورحمة الله وبركاته والحمد لله والصلاة والسلام على رسول الله أما بعد جمع نمازنو ودلڑم پاپما صدر محاشيو لارائي رو جلو منشي پراپنچكي جيويتم لو لینم اي پوئي مريو پرلو کارن ني مرچي پوئي ايدو پوٹر نمازنو لنو ويلو لے کندا يلانتی بھائم لے کندا ودلستن ناد انتے جمع نمازنو كودا ఎంతోమంది ఎన్నో సాకులు చెప్పుకుంటూ వదిలేస్తున్నారు అయితే నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం ఒక విషయం రెండు హదిథులు మీకు వినిపిస్తాను దీని ద్వారా మీరు గుణపాఠం నేర్చుకొని ఇక నుండి ఏ ఒక్కరోజు కూడా జుమ వదలకుండా ఉండడానికి జాగ్రత్త ఒక విషయం ఏంటి సోదర మహాశివులారా జుమా నమాజ్ను వదలడం చిన్న పాపం కాదు జుమా నమాజు వదలడం ఏ పరమైన కారణం లేకుండా జుమా నమాజును వదలడం ఘోరమైన పాపాల్లో ఒక పాపం కబీరా గుణ అని ఏదైతే అంటారో మరియు సామాన్యంగా కురాన్ ఆయుతులు మరియు అధీథుల ద్వారా మనకేం తెలుస్తుంది ఇంకా వేరే ఇలాంటి ఆయుధులు ఈ భావంలో అదీతులు అంటే ఈ కబీరా ఘోరమైన పాపాలు అట్లే క్షమింపబడవు దాని గురించి ప్రత్యేకమైన తోబా అవసరం కొన్ని సందర్భాల్లో కొన్ని పుణ్యాలు చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని మనం వింటాము కదా అలాంటి పాపాల్లో ఈ జుమాను వదలడం రాదు అందుగురించి భయపడండి అంతేకాదు ప్రవక్త మహానీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం కు ఎంత ండి ముస్లిం షరీఫ్ లోని వందో వారి గురించి ప్రజలకు నమాజు చేయించడానికి నేను ఒక వ్యక్తిని ఆదేశించి నేను నమాజ్ చేయించే చోట అతన్ని నిలబెట్టిల్ మరి ఎవరైతే వదలి ఇంట్లలోనే వెనుక ఉండిపోయారో వారి ఇండ్లను తగలబెట్టి వారి ఇండ్లకు మంట పెట్టాలి అన్నటువంటి కాంక్ష ఉంది కానీ ప్రవక్త సల్లల్లాహు అయి వసల్ అలా చేయలేదు సోదర మహాశివులారా ప్రవక్త ఇంత భయంకరమైన శిక్ష వారికి తమ జీవిత కాలంలో ఇవ్వాలని ద్వారు బ్రతికి ఉన్నప్పుడే వారి ఇండ్లను కాలబెట్టాలని కోరారంటే ఈ పాపం చిన్న పాపమా సోదరులారా మరొక హదీతను విన్నారంటే ఇంకా భయకంపితుడైపోవాలి జుమాయిక ఎన్నడూ ఉండడానికి అన్ని రకాల మనం సంసిద్ధతలు ముందే చేసుకొని ఉండాలి ఏ హదీత్ కూడా సహీ ముస్లింలో ఉంది హదీత్ నంబర్ ఎనిమిది వందల అరవై ఐదు అరవై ఐదు ఎనిమిది ఆరు ఐదు హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ మరియు హజరత్ అబూ హురేరా అది అల్లాహు అహుమా ఉల్లేఖించారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం చెప్పగా మేము విన్నాము అని అంటున్నారు ఏం చెప్పారు ప్రజలు జుమాన మాజులను ఏదైతే వదులుతున్నారో తమ ఈ అలవాటును వారు మానుకోవాలి లేదా అంటే అల్లాహుతాల వారి హృదయాలపై ముద్ర వేసేస్తాడు ఎవరి హృదయాలపై ముద్ర పడిపోతుందో వారు ఏ మరుపాటులో గురి అయిన వారిలో కలిసిపోతారు అల్లా ఇలాంటి వారి నుండి మనల్ని మనల్ని కాపాడుగాక కురాన్ అన్న పదం ఎక్కడెక్కడ వచ్చిందో చూసి దాని అనువాదం దాని ముందు ఉన్నటువంటి శిక్షలు చదివి చూడండి జుమాలను వదిలినందుకు రెండు శిక్షలు ఇక్కడ ఇవ్వబడుతున్నాయి చూడండి ఒకటి ఈ హదీసులో మనం ఇప్పుడు తెలుసుకున్న హదీసులో ఒకటి అల్లా ముద్ర వేసేస్తాడు రెండవది ये मू पार गुरी अगर मन कल भयंकरा मन अर की दीगा भयपी इन रोजमको अल्लाक आदेश प्रकार जीवित गड़प मनम भक्त नरक मुक्ति पंदे वारी सत्पुरषुरे प्रयत्न चाहा అల్లా మనందరికీ స్వర్గంలో చేర్పించేటువంటి ప్రతి సర్ ప్రతీ సత్కార్యం చేసే సద్భాగ్యం ప్రసాదించుగాక ఓ అహ్విదా అలహదు వాసలా వరకత